గణపతి బృంహవామహే కవి కవీనాపస్తమేష్టరాజన్ బ్రహ్మణి స్త్రీ సాదర శ్రీమహాగణాధిపతాశివ బ్రహ్మాం శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా నమస్కృత్ మనో నివృత్తిమూలక స్థిత ప్రజ్ఞత అని ఒక టాపిక్ ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాము యాభై తొమ్మిదో శ్లోకం సార్ అందరము విషయా వినివర్తన్ ృష్టవా నిర్త చాలా ప్రాక్టికల్ టాపిక్ మీరు ఆహారం మానేయొచ్చు కానీ ఆహారం మీద రాగాన్ని ఎక్కడికి పోతుంది ఆహారం మీద రాగం పోదాం ఏదో పళ్ళ ఆహారం మానేస్తాం ఏకాదశి నాడు సరిగ్గా దేమవుతుంది ఈవేళ ఏకాదశి అలాగానే సరే కాదీ ఇంకేం చేస్తాం అని చెప్పేసి ముందే దితం చేసుకుంది సో భోజనం మానేస్తాం బ్రేక్ఫాస్ట్ మానేస్తాం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే త్యాగం ఆరంభం అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం లంచ్ స్కిప్ చేస్తాం ఏదో ఒక పదహారం ఇదని సో మొన్నాడు మొన్నటి గురించి ప్లాన్ చేస్తూ నిజానికి చాలా మంది ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఉదయం ప్రత్యేక భోజనానికి కావలసినటువంటి పదార్థాలు కొనుక్కోవడం దాన్ని ప్లాన్ చేసుకోవటం ఎర్లీ మార్నింగ్ భోజనం చేసేస్తా ఉన్నాడు మామూలుగా భోజనం చేయడం కాదు సెవెన్ అయ్యేప్పటికీ వెరీ హెవీ మీల్ అయిపోతుంది సో అలాగా చేస్తారు ఎక్కడ క్యాలరీస్ వైపు నుంచి ఏమీ మీకు నెగిటివ్ గెయిన్ ఏమి ఉండదు నెగిటివ్ గెయిన్ అంటే యూ టు బిల్డప్ నెగిటివ్ గెయిన్ కదా క్యాలరీస్ ఇంత తగ్గించావు ఇంత తగ్గించావు అలాగే ఉండదు వాట్ యూ లాస్ట్ అని ఏకాదశి యూ థరలీ మేక్ ఇట్ అప్ అన్ ద్వాదశి అలా అయిపోతుంది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 పట్టుదలతోటి పలకరు మాట్లాడ్డారు హీ వాట్స్ టు టాక్ హీ వాన్స్ టు టాక్ విత్ ది అదర్ పర్సన్ అదర్ పర్సన్ తోటి కాంటాక్ట్ పెట్టుకోవాలి అనుకుంటారు ఆ డిజైర్ ఉంటుంది ఆ రాగం ఉంటుంది కానీ పట్టుదల అంటే సో విషయా వినివర్తన నిరాహార స్వదేహినహా రసవర్జ్యం విషయములు దూరం అవుతాయి వీడు దూరం చేసేడు కాబట్టి పుష్టి చేసేడు కాబట్టి దూరం అవుతాయి ఫిజికల్ గా దూరం అవుతాయి రసవర్జ్యం వీటికి వాటి ఎందు రసం మాత్రం అక్కడికి పోదు అది వీటి దగ్గరే ఉంటుంది రసోప్యసం దృష్ట్యా నివర్త భాష్యంలో ఉన్నామా స్టార్ట్ చేయాలా అవతారికి చెప్పాను విషయోపలక్షితాన్ విషయోపలక్షితాన్ని విషయశబ్దవాచ్యాన్ని ఇంద్రియాణ అంటే నివర్తంతేకి చెప్తున్నారు విషయాహ వినివర్తంతే నివర్తంతే అంటే నివృత్తమవుతాయి అంటే వెనుకకు మరలుతాయి ఏమిటి వెనుకకు మరలిటి ఏమిటి ఇప్పుడు విషయాహ అని ఉంది వినివర్తంతే ఇప్పుడు ఎదుర్కొండగా ఆహారం ఉందనుకోండి తీసుకొచ్చి మీరు లడ్డూ పెట్టారనుకోండి పెడితే ఇప్పుడు నేను లడ్డూ తినటం లేదు కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఇక్కడ అనవసరం తీసుకెళ్లి డబ్బాలో వేసి లోపల పెట్టేశాయి అని అన్నామనుకోండి అప్పుడు మీరు తీసుకెళ్లి దాన్ని డబ్బాలో వేసి లోపల పెట్టేశారు ఇప్పుడు వట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ గన్ బ్యాక్ విషయా అంటే బాహ్యం ఉన్నదే పదార్థము నివృత్తమైనది అదొక అర్థం ఇంకో అర్థం ఏంటంటే ఎదుర్కొండగా లడ్డూ ఉందంటే నేను ఇప్పుడు లడ్డూ తింటాం లేదు అని నేను డిక్లేర్ చేస్తాను ఎదురు వాళ్ళకి డిక్లేర్ చేయొచ్చు లేకపోతే అది డిక్లేర్ తు మైశాను అని దన్న దట్ తంగ్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది చూడండి టేస్ట్ అన్నది ఇంద్రియం అంటే జిఫ్పా అనే ఇంద్రియము దాన్ని విత్ డ్రా దట్ ఈ రిజాల్వ్ ఇన్ ది మైండ్ అండ్ దెన్ ఫోర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హెడ్ టువర్డ్స్ దాట్ అలా కాకుండా ఐ విత్ ఇట్ కాబట్టి ఇక్కడ వినివృత్తమైనది ఏమిటి ఇంద్రియం వినివృత్తమైనది లడ్డూ తీసుకొని డబ్బాలో విషయము పదార్థం వినివృత్తమై వెనుక కుమారాలు అనేది లేదా ఇంద్రియం వెనుక ఒక మరడు అనేది ఇట్ కెన్ హ్యాపన్ బోత్ వేస్ ఆర్ బోత్ ఆల్సో కెన్ గో బ్యాక్ ఒకప్పుడు లడ్డు మీరు డబాలో వేసేస్తారు నేను ఇన్ని విత్డ్రా ది హోల్ టాపిక్ ఈ స్పర్ఘ అప్పుడు బోత్ హ్యావ్ గాన్ బ్యాక్ ఓకే బోత్ ఆర్ విత్ బ్యాక్ అలాగా కాబట్టి రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు కాబట్టి విశేషబ్దానికి అర్థం ఏంటి పదార్థములు బయట ఉండే పదార్థాలు ఏమిటివి శబ్ద స్పర్శ రూపరసంధములు లేదా విషయ శబ్దము వినడానికి చెవి ఉండాలి కదండీ చెవి లేనిదే శబ్దం లేదు కాబట్టి విషయం చేతను విషయ శబ్దం చేత ఇంద్రియాన్ని అర్థం చెప్పచ్చు శబ్దము అంటే సౌండ్ అర్థం చెప్పచ్చు సౌండ్ ని గ్రహించేటువంటి ఇంద్రియము చెవి ఆ కాంటెక్స్ట్ బట్టి అలా చెప్పచ్చు అలా చెప్తున్నాను సో విషయ విషయ ఉపలక్షితాన్ని విషయ శబ్దవాక్యాన్ని ఇంద్రియాన్ని ఉపలక్షితము విషయము చేత విషయమంటే పదార్థం శబ్దస్పర్శ రూపరసగంధములు విషయములు వాటి చేత వాటిని గ్రహించే ఇంద్రియాన్ని మీరు స్వీకరించచ్చు కాబట్టి విషయ శబ్దవాక్యాన్ని ఇంద్రియాన్ని విషయము విషయ ఇంద్రియాన్ని కూడా తనలోకి కలుపుకుంటుంది ఉపలక్షణం అంటే కలుపుకోవడం దాంట్లో లేని దానికి చెప్పని కూడా కలుపుకోవడం మీరు ఉపలక్షణం కాబట్టి విషయ శబ్దం చేత ఇంద్రియం మాట చెప్పకపోయినా మీరు కలుపుకోండి కలుపుకుంటే ఇప్పుడు ఏమైంది అర్థం ఇంద్రియములు వెనుకకు మరలు అని అర్థం వస్తుంది లేదా అథవా విషయా ఏవా అంటే విషయా అర్థం చెప్పండి ఇంద్రియాలు వెనక్కి మరలడం పదార్థములు వెనక్కి మరలడం అలా కూడా చెప్పొచ్చు విషయాహ విధమర్తాయి అవి దూరం అవుతాయి ఇంద్రియాలు విద్యుడు అయినట్టుగా మనం దాన్ని ఇట్ ఫాలో స్లో ఇంప్లికేషన్ అలా కూడా చెప్పవచ్చు ఇంకే వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానికి అర్థం చెప్పాలి ఆ తర్వాత వాక్యం అది ప్రమాణం కదా శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అది ప్రమాణం రేపు వదిన ఎక్కడైనా చేయాల్సి వస్తే ఎవరికైనా బోధించాల్సి వస్తే ఇదిగో శ్రీకృష్ణుడు చెప్పాడు అని మీరు కోర్ట్ చేసి బోధిస్తారు అంటే అర్థం ఏంటంటే మరి ప్రమాణం కదా ఇట్స్ ఇట్ ఇస్ లైక్ పీనల్ కోడ్లోనో లేకపోతే సివిల్ కోర్టులో ఉన్న లా సెక్షన్ ఎయిటీ టూ వన్ అని కోర్ట్ చేశారంటే ఇట్ బికమ్స్ అన్ అథారిటీ సో బెటర్ ఆఫ్ అన్ అథారిటీ ఇట్ ఈస్ అయినటువంటి వాక్యాన్ని మీరు వ్యాఖ్యానం చేసేప్పుడు పకడ్బందీగా వ్యాఖ్యానం చేయాలి లూజ్ గా చేయకూడదు అందుకోసం అలా వ్యాఖ్యానం చేస్తారు సో విషయ శబ్దానికి అర్థం భోగ్య పదార్థం అని లేకపోతే ఆ పదార్థాన్ని ఇంద్రియం ద్వారా మీరు భోగిస్తారో ఆ ఇంద్రియము అని అర్థం చెప్తాను సో ఆ పదార్థాలు కావచ్చు ఇంద్రియాలు కావచ్చు వాట్ ఎవర్ దే గో బ్యాక్ దే ఆర్ విత్ డ్రాన్ బ్యాక్ అని చెప్తున్నారు నిరాహారస్యా అనాహ్రియమాన విషయస్యా నిరాహార దీక్షలో ఉన్నాడు అనుకోండి అవి వెనక్కిపోతాయి ఆహారము అంటే ఇక్కడ జనరల్ గా అర్థం ఫుడ్ అని చెప్తారు కానీ ఫుడ్ కాదు కదండి కంటికి ఆహారము రూపము చెవికి ఆహారము శబ్దము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 రూపాలని చూస్తాడు శబ్ద బోరు కొడుతోందంటాడు బోరు కొడుతోందంటే అర్థం ఏమిటి నాకు ఇంట్రెస్ట్ గా చూసేది ఏమీ లేదు ఇంట్రెస్ట్ గా వినేది ఏమీ లేదు అని అర్థం ఏదో ఒకటి వాడికి ఇంట్రెస్ట్ కలిగించేది వాడికి ఆ ఇంద్రియంతో గ్రహిస్తూ ఇంకా బోరు కొట్టడం సో అనాహ్రియ మానస్య వీడు నిరాహారుడైపోయాడు అంటే ఏమీ లోపలికి తీసుకోవటం అంటే ఆహారం కాదు ఇతర ఇంద్రియ భోగ్యములైన పదార్థములను కూడా లోపలికి తీసుకోవడం మానేశాడు ఏం పాపం అంత కష్టమే వచ్చింది కష్టే తపస్సు స్థితస్ మూర్ఖశ్యాపి వీళ్ళు పెద్ద బుద్ధిమంతులు ఏమి అనక్కర్లేదు నిజమైన వైరాజ్యం గల వాళ్ళు ఏమి అనక్కర్లేదు మూర్ఖశాపి కూడా అలాగే ఉంటారు ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు చూడండి వీళ్ళు పొట్టి శ్రీరాము లాంటి వాళ్ళ వీళ్ళు నిరాహార దీక్ష చేసేవారు అలాంటి ఏమీ లేదు వీళ్ళ నిరాహార దీక్ష అంతా కూడా చాలా ఎన్ని న్యూస్లు విన్నామంటే ఆమరణాన్ని కూడా హెడ్డింగ్ పెట్టేస్తారు ఆ పదానికి అర్థం తెలిసి మరి తెలియక పెడతారో తెలీదు నిరాహార దీక్ష ఏమిటి ఆమరణ నేను నేను న్యూస్ చేయటం చూశాను ఇప్పుడే అమ్మగారు ఆమరణ నిరాహార దీక్షను నిర్మించారు అదేమిటో అలా ఎలా విరమిస్తారు ఆమరణ దీక్షలు నిర్మించిన ఆమరణ నిరాహార దీక్ష అమ్మగారు విరమించి మిగతా ఆ దేహాన్ని తీసుకుపోవాలి ఆమరణ నిరాహార దీక్ష అంటే అంతేగాని అమ్మగారు విరమించలే కానీ విరమించారు అమ్మగారు ఎలా ఉన్నారు బానే ఉన్నారు తేడా ఏం లేరు ఆమరణ నిరాహార దీక్ష రెండు రోజులు రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది ఎందుకండి ఆమరణ నిరాహార దీక్ష రెండు రోజులు ఎందుకంటే మిర్చి ధర కోసం మిరపకాయల ధర కోసం ఆమరణ నిరాహార దీక్ష ఏమన్నా అర్థం ఉందా సందర్భం ఉందా దాని అంత డౌన్ గ్రేడ్ చేసేయకూడదు మిరపకాయ ధర ఎంత కావాలి రెండు వేల ఏడు వందలు కొంటున్నారు మూడు వేల కొనాలి దానికోసం ఆమర మీద బాధ ఎంత అసందర్భంగా ఉంది చూడండి గాంధీ గారు ఏమో స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి స్వాతంత్ర్యం కోసం ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తే మిరపకాయ భత్తా ధర పెంచాలి ఎందుకు పెంచాలి వై షుడ్ బి ఇంక్రీస్ మార్కెట్ హ్యాస్ ఇట్స్ సోన్ మెకానిజం మీరు పెంచాలని ఆమర మీద పెట్రోల్ ధర పెంచారు ఎవరికి నిరాహార దీక్ష చేశారు అది నిలబడేప్పుడు పెరుగుతుంది పెరిగేప్పుడు పెరుగుతుంది దానికోసం అమర నిరాహార దీక్ష చేసి నువ్వు వెళ్ళి పెంచుంటే ఎవరు పెంచుతాడు దాన్ని ఇది ఎంత మార్కెట్ ఏదైనా మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి డిమాండ్ అండ్ సప్లై ఎవో ఉంటాయి ఆ వాటి కారణంగా ధర పెరగడేలా పెరుగుతుంది తగ్గదనుకుంటుంది ఇప్పుడు వంకాయల సరే పెరిగింది అనుకున్నా ఏమా ఎందుకు పెంచావంటే అయ్యా నేను ఎక్కడ పెంచానడా బాబాయ్ అందరూ పెరిగి అని చెప్తాడు దాన్ని నేను వాడు పెంచుతాడు కాబట్టి ఏదో మూర్ఖంగా చేస్తూ ఉంటారు మూర్ఖశాపి అని ఉండబట్టి నేను అలా అన్నాను సో మూర్ఖశాపి వీడు ఏమో బుద్ధిమంతుడు కానక్కర్లా ఇంద్రియ భోగాల నుంచి మానేస్తాడు ఏదో వ్రతం పెట్టుకుని మానేస్తాడు అయ్యప్ప దీక్ష మరో ఇంద్రియ భోగాలను తీసుకోవడం మానేస్తడు మానేస్తే తపస్సు అంటారు దాన్ని మీరు భోగాలను స్వీకరించడం మానేస్తే దాని పేరే వీడి తపస్సు ఆనందంగా చేస్తున్న తపస్సు కాదు ధ్రువుడు లేకపోతే ప్రహ్లాదులాగా హ్యాపీగా చేస్తున్న తపస్సు కాదు ఇది కష్టే తపస్సు స్థితి తష్టపడిపోతూ పళ్ళ బిగుతోటి వీడు తపస్సు చేస్తున్నాడు కష్టే తపస్సు స్థితి ఒక ఆయన సహస్రనామం కార్తీక సోమవారం లక్షపతి పూజ చేస్తున్నారు లక్షపతి పూజ అంటే సహస్రనామే టైమ్స్ చేస్తారు టెన్ టైమ్స్ పది మంది కలిసి చేస్తే లక్షణి చేసుకుంటే సాయంకాలం ఏడైతుంది పొద్దు నుంచి తిండి తిప్పలేదు టీ అస్తమానం రెండు మూడు మామూలు కంటే ఎక్కువ టీ తాగేసి చేసేస్తున్నారు చేస్తుంటే పురోహితుడు పురోహితుడు భోజనం చేసి వచ్చాడు ఆయనకి ఆయన ఆయన ఆయన ఉపవాసం లేడు పురోహితుడు ఆ మంత్రం ఆ నామం చదవడంలో కొంచెం ఆలస్యం చేశాడు ఆలస్యం చేస్తే ఈయన ఆ పురోహితుడి మీద ఏమయ్య చదువు ఎందుకలా రోజు కూర్చుంటారు మంత్రం పూర్తి ఎప్పటికీ పూర్తవుతున్నారు సార్ అనుకున్నాం అని కో ఇరిటేషన్ వస్తుంది ఆ కళ్ళతో అలాగలబే తపసిస్తే తస్య ఆయన సహస్రనామం చదివితే అర్థమైందని ఆయనకే అర్థం కాదు ఈ అర్థం అవుతుంది కాబట్టి ఊరికే ఆయన చదివేస్తాడు ఈయన ఆ పత్ని దేవుడి మీద వేసేస్తాడు అక్కడితో సరి సో నథింగ్ మోర్ దాన్ దాట్ ఆ సహస్రం విష్ణు సహస్రనామా కస్మై నమ కాయ నమహేవో ఉంటాయి కిం కస్మైనా ఇలా ఏవో ఉంటాయి అర్థమైంది మీకు కాయ నమహ అంటే ఏం తెలిసింది కస్మై నమహ ఏం ఏం తెలిసింది ఏమీ తెలియలేదు మురిగే అలాగ పత్రం తీసుకోవడం వేసేయటం అవి పని అయిపోయి సో మూర్ఖశా ఏమి తెలియని వాడు కూడా కష్టే తపస్సు కష్టమైన తపస్సు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఈ భోగములు దూరంగా పోతాయి ఎందుకంటే వీడు ఉన్నాడు కదా వినివర్తంతే దేహినో దేహమత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 విషయముల ఎందు అంటే భోగ్య వస్తువుల ఏ రాగము అటాచ్మెంట్ కలదు దాన్ని మినహాయించి అంటే అది ఎక్కడికి పోలేదు ఆ రాగము రాగములాగే ఉండిపోయింది సో భోజనం మానేసేడే భోజనం మీద ఉండేటువంటి ఆ లాలసత్వము అంటే ఆ ఆబ ఆబ అది పోలేదు సో ఒకప్పుడు ధనాన్ని ముట్టుకోని అంటాడు నేను ధనం ముట్టుకోని అంటాను ధనం ముట్టుకున్నారా ముట్టుకోలేదా పాయింట్ కాదు ఇప్పుడు రూపాయి కాగితం ముట్టుకున్నారా లేదా ఈజ్ నాట్ ది ఇష్యూ ది ఇష్యూ ఈజ్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ దట్ ఈస్ ది ఇష్యూ లోభం ఉందా లేదా ధనం ముట్టుకోవడం ఎందుకు ఎంట్రల్గా పెద్దవాళ్ళు ఎవరో ధనం ముట్టుకోరు ఎందుకు ధనం ముట్టుకోవడం పక్కన క్రెడిట్ పక్కన ఎవరో ఉంటాడు అసిస్టెంట్లు ఉంటాడు వాడు ముట్టుకుంటాడు అని ఈయన ఊరికే చెక్కుల మీద సంతకం పెడతారు ఉంటాయి చెక్కు మీద సంతకం కూడా ఓ పెద్ద చెక్కు సంతకం పెట్టేసి ఇచ్చేస్తారు వాళ్ళు డ్రా చేసుకుని ఇరవై వేల ముప్పై వేల డ్రా చేసుకుని బ్యాంకులో పెట్టుకుని ఉంటాడు ఈయన ఆయనే ధనం ముట్టుకోరు ఆయన ఏదైనా హోటల్లో భోజనం చేద్దామని వెళ్ళారనుకోండి భోజనం చేసేసి ఆయన మామూలుగా చేయబడుతు వచ్చేస్తారు ఈ వెనకాల ఉన్న సెక్రటరీ పే చేస్తాడు బిల్లు ఈయన ముట్టుకోరు ఏదైనా టిప్పు కూడా ఈ నెప్పుడు కాబట్టి అది అదే ముట్టుకోవడం అంటే ముట్టుకోకూడదు ఉంటాయి రదిదినాథ్ రదీతనాథ్ ది థింగ్ పాయింట్ ఈస్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ మనీ అన్నట్టు లోభం సో మాగృద కశస్వి ధనం ఆ ధనం మీద ఆ వ్యామోహం ఉన్నదా దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ముట్టుకోవడం ముట్టుకోపోవడం కాదు ఇంపార్టెంట్ కాబట్టి అది పోవటం చాలా కష్టం ఆ రాగము పోవటమే చాలా కష్టం ఆ రాగ శబ్దాన్ని రాగము పోవాలి రసశబ్దానికి రాగం అని అర్థం చెప్పారు ఏమంటే రసం అంటే షడ్ రసములు మధురా అల్లా తిక్క అలా ఉంది కానీ రాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తున్నారు రసశబ్దో రాగే ప్రసిద్ధ స్వరసేన ప్రవృత్త రసికో ప్రవృత్తో ప్రవృత్తోరసికోర ప్రవృత్తా కాదు ప్రవృత్తో అది ఆ పై గీత పడలేదు సశబ్దమునకు రాగము అనే అర్థం ప్రసిద్ధం రాగము అంటే అటాచ్మెంట్ దాని ఎందు దాని ఎందు ఆకర్షణ రాగము వ్యంజనాత్మక వృత్తి విశేష అంటారు అంటే అది ఉంటే నాకు బాగుంటుంది అది లేకపోతే అబో ప్రాబ్లం అది దట్ ఈజ్ రాగ అది ఉంటే మీరు హ్యాపీ సుఖం అది లేకపోతే దుఃఖం దట్ ఈజ్ రాగా దట్ ఈజ్ అటాచ్మెంట్ సో అది రాగము అటువంటి రాగమునందు రసశబ్దానికి అర్థం ప్రసిద్ధంగా ఉన్నది ఉదాహరణకి స్వరసేన ప్రవృత్త రసికో రసజ్ఞ ఇత్యాది దర్శనా స్వరసే మూడు వేరు వేరు అదంతా మూడు కలప ప్రయోగం కాదు స్వరసేన ప్రవృత్త అని వాడు అక్కడికి ఎందుకు వెళ్ళేటండి ఎందుకు వెళ్ళడేమిటి స్వరసేన ప్రవృత్త ప్రవృత్త అంటే ప్రవర్తిస్తున్నాడు ఆ పని చేస్తున్నాడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు అంటారు ఎందుకు చేస్తున్నాడు ఆ పని ఎందుకు చేయడం ఏంటంటే స్వరసేన ప్రవృత్త అతగానికి దాని ఎందు రసం ఉన్నది అందుకోసం చేస్తున్నాడు అక్కడ రసేషద్ధానికి అర్థమేంటి రాగం అని అర్థం రసిక అంట రసికుడు అండి ఆయన అంట రసిగుడు అంటే రసము గలవాడు ఏమిటి రసం రసిగుడనే పదప్రయోగం ఎలా చేస్తారు రాగము గలవాడిని రసికుడు అంట అప్పుడు బాగా మంచి రసికుడు అండి అంటే వో ఇంద్రియ భోగముల ఎందు తీవ్రమైన ఆసక్తి గలవాణ్ణి రసికుడు అంటారు తర్వాత రసజ్ఞ అని అంటారు సో కవులు కూడా అలా ప్రయోగిస్తారు కోవిహ తుమ్ము సమర్థ కాళిదాసాక మేఘ సందేశంలో అంటాడు ఆ రసజ్ఞ రసజ్ఞుడు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోగలడు అని ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ అవుతోందనుకోండి ఆ డ్యాన్స్ లో ఉండే రసము తెలుసున్నవాడు రసజ్ఞహ వాడు ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అక్కడ అద్భుతంగా నడిచిపోతూ ఉంటే ఇది ఎందుకులే మనకి అని వెళ్ళిపోయి రైలు ఎక్కేసి వెళ్ళిపోతాడా రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని అక్కడే ఉంటాడా వాటికి వెళ్ళి అక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళి ఎందుకంటే రసజ్ఞ రసము తెలుసున్నవాడు అంటే రాగము గలవాడు అని అర్థం తెలుసుండవంటే ఏమిటి తెలియడం ఆ రుచి తెలుసున్నవాడు అంటే దాని ఏందో ఆకర్షణ గలవాడు కాబట్టి ఇటువంటి ప్రయోగాలన్నిటిలో కూడా రసశబ్దానికి రాగమనర్థం షాలని అర్థమే కాదు ఈ అర్థం ఉన్నది అంచేతనే రసహ రాగ ఇక్కడ శ్రీకృష్ణుడు రసశబ్దాన్ని రాగము అని అర్థంలో వాడారు లోకంలో కూడా వాడతారు బాగా రసికుడు అండి అంటారు సో ఆ సెన్స్ లో వాడతారు అది చాలా చెడ్డది రసికుడు అంటే చాలా చెడ్డది ఆయన కళాకారుడు కళాకారుడు అంటారు ఏమిటి కళాకారుడు కళాకారుడు అంటే ఉండి పొంగిపోవాల్సిందేం లేదు కళాకారుడు అంటే ధర్మాత్ముడు అవునా కదా ఇంపార్టెంట్ కళాకారుడు అయ్యాడా కాదా ముఖ్యం కాదు కళాకారుడు ఈజ్ నాట్ ది పాయింట్ కాబట్టి సో ఇదొక పిచ్చే ఆయన కళాకారుడు కళాకారుడు ఒక కళాకారుడు ఉన్నాడు భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు కళాకారుడు ఏంటి కళాకారుడు సరీజ్ కళాకారుడు ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ పర్సన్ గ్రేట్ సో ఎందుకంటే కళాకారుడు అంటే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 అది అలా కనిపిస్తాయి కానీ వాటి వెనుక ఒక ఇంద్రియ భోగ లాలసత దాగి ఉంటుంది అయ్యా ఇంద్రియాలు చాలా డేంజర్ అవి బచికే రహనా పడతా వన్ టు సేఫ్ గా వన్ సెల్ఫ్ చాలా డేంజర్ ఇటువంటి వాడిని అయినా లాగేస్తారు చాలా ఉన్నారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఉండి వీడిప్పుడు రామాయణం మధురంగా చెప్పేవారు లోకంలో ప్రసిద్ధి ఆయన ఒకసారి నేను అనుకోకుండా కలిశాను కలిసినప్పుడు నేను ఆయనతో అన్నాను మాట వరుస మీరు రామాయణంలో మంచి ప్రసిద్ధులు రామాయణం మీరు చెప్పింది లోక చెందింది తర్వాత మీరు మంచి కవులు విద్వాంసులు అని నేను అన్నా అంటే ఆయన అన్నారు ఎందుకులేండి మీరు అంత మాట అనొద్దు మేము కవులము కవులమే తప్పిస్తే ధర్మం బాగా తెలిసి ఇంద్రియ భోగాలను దూరంగా పెట్టిన వాళ్ళని మాత్రం కాదు ఇట్ ఈజ్ అవర్ వీక్నెస్ అంటే మీరు నన్ను పొగడొద్దు అని చెప్పాడు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సహ అతి రసహ రంజన రూపస్ సూక్ష్మ ఈ రసము రస రంజనాత్మకంగా ఉంటుంది రంజనము అంటే ఏమిటి రంజుగా ఉందంట అర్థం వహి రంజుగా ఉందని ఎప్పుడైనా వినాలా ఆ పదం లేదా వినలే సరే అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అని అర్థం సో బాగా ఆకర్షణీయంగా ఉంది అదే అర్థం రంజన రూప సో అదే రసము అంటే అంటే రజోగుణ ప్రధానంగా ఉంటుంది అంబిషన్ ఆ భోగాసక్తి రంజనము అంటే భోగాసక్తి ఆ భోగమైన దృఢమైన ఆసక్తి ఉంటుంది అది వాడి హృదయంలో సూక్ష్మంగా ఉంటుంది స్థూలంగా ఉన్నదాన్ని తోసే ఒకరు పాలించు ఎదుర్కొండగా పెట్టారనుకోండి పదార్థం తినకూడదు అని అని ఒక నిషేధం పెట్టారనుకోండి ఓకే నేను తినకూడదు తిన్నాను అని తీసేసి ఒకరు You can shut your mouth or you throw it away. Over. Kani, Dhani Vedundae asakti unnade Ranjanamu Adi adurudhamayana asakti, adi tala sokshmanga ondun. Dhani ala pieces par. Sokshmanga unte teel ergada. Stolen ga unte tees par. Sokshmanga unte vyapinche unte. Manasunu vyapinche unte. Nara nara allo pattes unte. Adi rasamu, ragamu. Adi acchanta sokshmanga. Dhani ala gati satan. That is the issue. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే ఏదైనా ఒక రాగము ఆసక్తి ఉందనుకోండి ఈ ఆసక్తిని వాడు అంతర్ముఖుడై పరీక్ష చేయాల్సి ఇప్పుడు దాని ఎందు నాకు ఆసక్తి కలదు అని ప్రశ్న వేసుకోవాల్సి అని వాడేంటి అంతర్ముఖత్వాన్ని అలవాటు చేసుకోవాలి మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫుడ్ ఉంది ఇప్పుడు ఫుడ్ ఆ ఫుడ్ విషయంలో మన యాటిట్యూడ్ అలా ఉంది సాధారణంగా ఫుడ్ని మనుషులు ఎలా వాడుకుంటారంటే దే యూజ్ ఇట్ ఫర్ టూ పర్పసెస్ వన్ ఆకలిని తీర్చడానికి ఉపయోగపడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అగ్రండైజ్మెంట్ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ ఫిజికల్ గా హంగర్ ని తీర్చడానికి ఫుడ్ అవసరం దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ అంటే వాడి పొజిషన్ ప్రెస్టీజీ నేమ్ టైటిల్ ఫేమ్ ఇవన్నీ ఉంటాయి వీటిని అభివృద్ధి చేయటానికి వీటిని బాగా మెరుగుదిద్దడానికి వాడు ఫుడ్ని ఒక సాధనంగా వాడుకుంటాడు హౌ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేమ్ అంటే ఉదాహరణకి మీరు చారు మజ్జిగ అన్నం తినేసి ఇంటి కూర్చుంటే మీరు దేహయాత్ర కానీ యు గో టు ఏ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కు వెళ్తారు ఖరీదైన హోటల్కు వెళ్తారు బ్రాండ్ నేమ్ ఉన్న హోటల్కు వెళ్తారు అక్కడ కూడా వీడు ఇదే పెడతారు ఇదే ఫుడ్ పెడతారు అది తినొస్త అది తినొచ్చే ఆ హోటల్కు వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారో చూడాలి ఎవరో వాళ్ళు హోటల్ నుంచి వచ్చేప్పుడు చూడాలి బిల్లు పే చేసేప్పుడు చూడాలి సో యూ వాంట్ ప్రూవ్ యువర్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ తీసుకోండి ఫుడ్లో అది బాగా అర్థమైనా అర్థం కాకపోయినా క్లోదింగ్ లో పెర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది క్లోజింగ్ పర్పస్ ఏమిటి వస్త్రధారణం యొక్క ప్రయోజనం ఏంటి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి బాడీని ఎలిమెంట్స్ నుంచి రక్షించుకోవాలి ఇటువంటి వెదర్ ఉందనుకోండి ఒక చొక్కా ఒకటి వేసుకుంటే బాగుంటుంది కొంచెం వెచ్చగా ఉంటుంది శుభ్రశుభ్ర శ్రీగారి దగ్గర ఒక రెండు చొక్కాలు ఉన్నాయి ఆయన కంచుకము అని కంచుక అంటే చొక్కాలి దాన్ని వాడివరు కాదు మొదలగా బుధమే కండువా వేసుకోవడమే అలవాటు కానీ ఉత్తరీయమే కానీ చొక్కా ఎరగడం కానీ బాగా ముసురు పట్టి కోనసీమలో ముసురు పట్టుతూ ఉంటుంది కదండి ముసురు పట్టి తలిగాలు ఎదరగాలు వేస్తుంటే ఆ చొక్కా వైరికిసి తొడిగేవారు అప్పుడు చొక్కా దొనుక్కున్న రూపం మేము ఒక్క సంవత్సరంలో రెండు రోజులు కనపడి సో అది ఎందుకు తొడిగేవారంటే ఆ ముసురు చలియు ఈ ఉత్తరీయం వల్ల అది ఇట్ ఓంట్ ప్రొటెక్ట్ ప్రాపర్ కొంచెం ఎత్తదనం అవసరం ఉంటుందో అందుకోసం తొడిగేవారు సో ఆ రకంగా క్లోదింగ్కి పర్పస్ ఏమిటంటే టు ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ ది ఎలిమెంట్స్ And also you have to clothe yourself properly in a civil society. Civil society lo clothing is also. Some of the things that are in the world are in the world, civil society is the 20th century. Allah and to that is not necessary. Allah and to that is not necessary. Vijaywa loho doctor no no no. I don't go nursing home. నర్సింగ్ హోము అది బోలతో ధనాన్ని సంపాదిస్తూ ఆ దాని ధనాన్ని సంపాదించటం ఇంకా అధికం చేయాలంటే ఏమిటి ఎలా ఉంటుందో సార్ డాక్టర్ అయ్యండి పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టి దాని మీద ఒక కోటి రూపాయలు సంపాదిస్తూ ప్రతి నెలా టర్న ఓవర్ ఉంటుంది ఇంకా ఎక్కువ చేయాలి దాన్ని కోట్లు చేయాలి ఎలాగా ఎలాగా అంటే ఎవరో మహాత్ముడు తగిలేడు ఇంటికి ఆ మహాత్ముడు అన్నాడు నీ యజ్ఞం చేయిస్తాను యజ్ఞం చేయిస్తే నీకేమో ఈ కోటలా రెండు కోట్లవుతుందని చెప్పాడు ఆయనతో ఆయన యజ్ఞం చేయించారు ఈ మహాత్ముడు దిగంబర స్వామి దిగంబర మహాత్ముడు స్వామి ఏం కాదు దిగంబర మహాత్ము సో ఈజ్ ఎ మిడిల్ ఏజ్ జెంట్మెన్ అండ్ దిగంబర అండ్ సో హీ పర్ఫార్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ డాక్టర్ డాక్టర్ అంటే మరి ఎంత చదువుకున్నవాడు అంటారు హైలీ ఎండిఏ అంటే క్వాలిఫికేషన్ ఎనీవే ది హోల్ థింగ్ వాజ్ బిగ్ షాన్ అండ్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ దిగంబర మహాత్మ అండ్ దే హరెస్టెడ్ దిస్ డాక్టర్ ఆల్సో దే దేర్ ఆర్ ఇష్యూస్ కనెక్టెడ్ విత్ ఫ్రాడ్ అండ్ అదర్ థింగ్స్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు అది టీవీలో వచ్చింది ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం లేదా నాలుగు నెలల క్రితం అప్పుడు ఆ టీవీలో వచ్చినప్పుడు ఈ దిగంబర మహాత్ముడు ఉన్నటువంటి ఈయన శిష్యుణ్ణి వీడు అడిగాడు ప్రశ్న మీ గురువు గారు మీ గురువు గారు ఎలాంటి వాడు అన్నాడు మరి ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు కదా మీ గురువు గారు అలాంటి వాడిని వీడు వీళ్ళు టీవీ వాళ్ళు ఉన్నారే వీళ్ళు చాలా అగ్రెసివ్ గా వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు అడిగారు అడిగితే ఆయన దిగంబరంగా ఎందుకున్నారు అని కూడా ఒక ప్రశ్న అంటే దీనికి ఆయనకు ఆ సమాధానం చెప్తాడు మూడు నెలల క్రితం దిగంబర దీక్ష తీసుకున్నారు అప్పటి నుంచి దిగంబరంగా ఉన్నారు ఆ సమాధానం వై యూ షుడ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ దీక్ష ఏదో ఏదో వస్త్రం ధరించో వస్త్రం ధరించి ఉండొచ్చు కదా ఎందుకంటే సో ఈ రకంగా సో ఈ వన్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ ఏది I don't wear clothes, therefore I am a superior person, and a psychological aggrandizement. That is what he is doing. And the opposite, modern people allow that, body needs clothes. In a civil society you should wear proper clothing, and then elements need clothing. But ultimately what we do? We allow clothing, we, we, we make clothing in an system, and that is why we need to be a rasan, a ragan, a ragan.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 అసహ్యంగా తయారవుతుంది చెప్పులుంటే కొంత ప్రొటెక్షన్ దట్ ఈస్ ఫైన్ కానీ పార్టీకి వేసుకెళ్ళడానికి చెప్పులు బాగుంటాయి ఇవి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి లేడీస్ చెప్పల్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి దానికి ఏదో చిన్న స్ట్రాప్ ఏదో ఉంటుంది చూడండి కాలుకు పట్టాలంటే స్ట్రాప్ ఉండాలి ఆ స్ట్రాప్ మీద డైమండ్స్ గోల్డ్ వట్ ఈస్ దిస్ పదివేలు ఖరీదా చెప్పు రెండు చెప్పులు కలిగి పదివేలు పదివేలు ఇచ్చి కొనుక్కోవడం కొనుక్కుని ఈ మురికిలో ఇంకా రావడానికి పనికిరాదు అది దాన్ని పార్టీ కోసమే వేసుకోవాలి పార్టీ కోసం ఆ చెప్పులు దాని మీద డైమండును గోల్డ్ డైమండు గోల్డ్ ఎందుకండి చెప్పుల మీద అంటే ఆ చెప్పులు వేసుకుని పార్టీకి వెళ్తే ఏమవుతుంది వాటి హ్యాక అంటే అహంకారాన్ని పెంచి పోషించడానికి చెప్పులు చెప్పులు దేనికండి చెప్పులు ఉన్నది చెప్పులు అవసరం ఏమిటి పాదరక్ష దాని పేరు సంస్కృతంలో పాదరక్ష అంటారు ఉపా కూడా అంటారు సో పాదరక్ష అంటే పాదవులను రక్షిస్తుంది పాదముల రక్షణతో ఆగిందా దాని పర్పస్ మీ అహంకారాన్ని మీరు పెంపొందించటానికి పాదరక్షణను వాడతారు ఈ విధంగా సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ కూడా విషయములు ఇవన్నీ విషయములు బట్టలు ధరింతటం ఎందుకంటే చర్మానికి రక్షణ చెప్పులు వేసుకోవడం అరికాళ్ళకి రక్షణ ఆహారము కడుపుకి దేహానికి రక్షణ ఈ విషయములను మనిషి ఏం చేస్తాడంటే తన అహంకారాన్ని పెంచి పోషించటం కోసం వాడుకోవటం ప్రారంభిస్తాడు దేర్ బిగిన్స్ ది హోల్ ప్రాబ్లం దానికి రాగము అని పేరు ఏమండి ఇప్పుడు రాగము యొక్క మూలస్థానం ఏమిటో చెప్పాను మీకు కాబట్టి భోజనం చేయడం ఇంపార్టెంట్ కాదు భోజనం ఫలానా పద్ధతులు చేయాలి ఒక ఆయన ఒక ఆయన భోజనానికి వచ్చాడు ఆయన ఆ రెండు దయచేయండి అన్న దయచేయండి అని చెప్పేసి ఓ పంక్తిలో కూర్చోపెట్టాడు పంతులో కూర్చోపెడితే ఆ పంక్తిలో ఉన్న వాళ్ళందరూ పిల్లలు చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ యంగ్ యంగ్ స్టూడెంట్స్ హై స్కూల్ పిల్లలు వెళ్ళు ఓ కార్నర్ లో నేనున్నాను ఇంకో కార్నర్ లో ఈయన్ని కూర్చోపెట్టాను ఈయన ఈయో హాల్లో ఇంకో లోపల ఇంకో హాల్ ఉంది ఎల్టిల్ లో ఇన్ కొంత ఇన్సైడ్ అంటే దాని మర్యాద ఎక్కువ ఇది కొంత ఔట్ సైడ్ ఉంది దీనికి మర్యాద తక్కువ ఆ లోపల హాల్లో ఆ గ్రామంలో ఉండే పెద్దలందరూ పంక్తిలో కూర్చుని భోజన చేస్తున్నారు సరే వడ్డిస్తుంటే ఈయన అలా లోపలికి చూసి ఇక్కడ చూసి లోపల చూసి ఇక్కడ చూసి అయిపోయింది నేను కూడా కూర్చుని ఉన్నాను ఐ ఆల్ నోటీస్ then what happened is he got up he got up and uh, he wants to walk away then somebody endukanna velipothunnara endukanna ante yava pillalo pakkana kuchebertavu kadala pakkana kuchebertakunda lokapada ani he walked away appu nene suggested san randu pona attoddu itt pakkana kuttunna na pakkana kuttunna aa emandi ya pillalo pakkana kuchena alla bommestha miru maatrana evate ante ఎవరు పిల్లలు ఏమిటి పెద్దలేమిటి వడ్డించేవాడు మనం వాడు అవ్వాలి కానీ పక్కన కూర్చున్నవాడు ఎవడైతే మనకేమో పోయిందండి వడ్డన వస్తుంది చూసుకోవాలో అది ముఖ్యం వడ్డన వస్తుందిలేండి పర్వాలేదు అక్కడ లోపల వచ్చినంత క్లిగ్గా అంత పెర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో వస్తుంది కామెంట్స్ అని విడిపోదాం అని నేను చెప్తే మొత్తానికి హీ వాజ్ నాట్ వినింగ్ అప్పుడు ఎవరో వచ్చి ఏం చేశారంటే తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారు అయ్యాది రెండు తేదీ ఆ లోపలి చూడలేదు చూడలేకపోయినా ఏదో ఖాళీ కూర్చోబెట్టారు సో వట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ అంటే భోజనం కాదు దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదంలో దత్తాత్రేయ మహర్షి ఏమంటాడంటే నాకు భోజనం ఏది పెట్టినా తినేస్తాను స్వా వసాధువా మర్యాదగా భోజనం పెడతారు కొంతమంది కొంతమంది అమర్యాదగా అలా విసిరేసినట్టుగా లేకపోతే అమర్యాదగా ఏదో ఒక తప్పు మాట మాట్లాడి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు నేను అవేం పట్టించుకోను వాడు మర్యాదగా పెట్టినా సంతోషంగా భోజనం చేసేస్తా అమర్యాదగా పెట్టినా కూడా తినేస్త వస్తా ఆ కోజనం అక్కడితో సరే అది అని అంటే అర్థం ఏమిటి ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ బట్ ఫుడ్ హ్యాజ్ ఫుడ్ హ్యాజ్ నాట్ అక్వైర్డ్ ది స్టేటస్ ఆఫ్ ఎ సెన్సేట్ వాల్యూ అనే స్టేటస్ అక్వైర్ కాలేదు అక్కడ రాగడం లేదు దాంట్లో సో మనిషి తను అనుభవించే ఈ పదార్థములు ఏవైతే భోగములు పై ఐదున్న శబ్దస్పర్శ రూప గ్రంథములు వాటిని స్వీకరించడంలో దోషం లేదు అవసరమైన మేర మీరు స్వీకరించాలి కానీ అవి ఆధారంగా చేసుకుని అహంకారాన్ని పెంపొందించుకునుట ఇది సూక్ష్మమైన రాగము స్థూలం ఏమిటంటే తిని ఆహారం కడుపుగా ఆకలిగా అన్నం అది స్థూలం కానీ ఆ తిని అన్నం ఏ ప్లేట్లో పెట్టారు వెండి ప్లేట్ నేను ఎప్పుడైనా భిక్షకు పోయినప్పుడు నాకు వెండి ప్లేట్ వేస్తారు గృహస్థులకు ఉంటే ప్రేమ వేస్తారు నేనంటాను తీసేయంట ఎందుకు వెండి ప్లేట్ ఎందుకు అందరూ మామూలు ప్లేట్లో వేస్తే నాకు వెండి ప్లేట్ ఎందుకు ఆకుంటే స్పెషల్ అరిటాకుంటే యూ గిట్ గివ్ ఇట్ ఎందుకంటే ఇతిహాస్ ఇట్ సో నా వాల్యూ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 దాంట్లోనేమో బంగారుపు పువ్వు ఉండాలి ఈ వెండి ప్లేట్ ఏమో మామగారు అల్లుడికి ఇస్తారు ఆ అల్లుడు ఇంకో అడిగేందుకు ఇవ్వడం ఆ అల్లుడు అట్టు పెట్టుకుంటే పోదా బై మహాత్మా షుడ్ గో సో ఆల్దీస్ థింగ్స్ ఆర్ రే దే ఆర్ మెంట్ ఫర్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ సెల్ఫ్ అంటే అహంకారం స్మాల్ సెల్ఫ్ ఇది రాగం సో నేను మీకు రాగం యొక్క సూక్ష్మ రూపం ఎలా ఉందో చెప్తున్నా ఈ రాగం ఎందుకు వచ్చింది అసలు నేను ఇంకో ప్రశ్న అడుగుతా రాజను ఎంత అని చెప్పడానికి నేను ఒక ప్రశ్న అడుగుతా మీకో పేరు ఉంటుంది నేమ్ యు హ్యావ్ ఆ నేమ్ తీసేసి అనుకోండి నేను డ్రాప్ దట్నై జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి డ్రాప్ దట్నై నేమ్ ఉంటుంది ఇప్పుడు నేనే ఉన్నాను నా పేరు ఏటం అడిగితే మామూలుగా స్వామిజీ అనొచ్చు కదా అలా కాదు స్వామి తత్వ విధానంద సరస్వతి అని నేను సపోజ్ A name, it has got a status associated with it. A name has got a status. Asana swathe another symbol, another tradition. Swami any mundbittya mo. So Tatmavidhananda is a name. Whatever it is, it has some status. Suppose that name, I am stripped of that name. Na name na ninji tise se ranu konde. Then what am I? O title unto you. Titles unto you. ఏదో జ్ఞాన బ్రహ్మానో లేకపోతే వైరాగ్య ధురంధారానో ఏదో సంస్కృతం టైటిల్స్కి మహాభాగ్యం ఇవో ఉంటాయి సపోజ్ ఆ టైటిల్ ఈజ్ రిమోవ్డ్ ఫ్రమ్ యువర్ నే ఎందుకండి పిహెచ్డి చేసిన నేలైతే డాక్టర్ గారిని డాక్టర్ అని కాకుండా డాక్టర్ సుబ్బారావు అని కాకుండా సుబ్బారావుని పిలిచారనుకోండి హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ ఏంటి ఎందుకంటే టైటిల్ మీద ఒక టైటిల్ ఉంటుంది టైటిల్ సపోజ్ యూఆర్ స్ట్రిప్ట్ ఆఫ్ ద టైటిల్ దెన్ వాట్ ఆర్ యూ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 సో ఈ విధంగా ఇవన్నీ తర్వాత రిలేషన్షిప్స్ మహాత్ములు అయితే ఇంక రిలేషన్షిప్స్ లేవు ఇది గృహస్థుడు అనుకోండి సపోజ్ ది ఫా ద సన్ సేస్ యు ఆర్ నాట్ మై ఫాదర్ ఐ ఐఎమ్ డన్ విత్ యూ యువ మే బ్రేక్ అనే సపోజ్ సన్ సేస్ దెన్ వాట్ ఆర్ యూ అర్ యూ సంథింగ్ సో ఈ విధంగా అర్ యూ సంథింగ్ ఆర్ ఆర్ యూ ఏ నాన్ ఎంటిటీ నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్ సో మీరు A ragaanin ni pokut to call, you have to strip that ego of all the things. Anya ni strip ches paare ya. Strip ches paare si, what are you? Aprod aanshan ayo ushun naan te, neenu eem hi kaadu. Empty, lopala eem hi lezu. Indu kaan te, nāko unna gaibhi. Evi ti, o pheer undi nāko? Illi undi, valki undi, bharjaya bhartha, fransu. గుడ్ డ్రెస్సెస్ కొంతమంది టోపీలు కూడా హ్యాట్ ఈస్ అంపార్టెంట్ థింగ్ హ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విక్టోరియన్ విమెన్ బ్రిటిష్ అక్కడ హ్యాట్ హ్యాట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ ఎ లేడి హ్యాట్ గొడుగు గొడుగు ఉందనుకోండి టాటా గొడుగు వేసుకుని వెళ్తారా ఎవరన్నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు బాగా గుర్తు మా అమ్మగారు పిలిచి పాలు తీసి పెట్టండి వర్షం పడుతుంది వర్షం గొడుగు వేసుకుని వెళ్ళరా ఆయన అంటే ఏది గొడుగు ఇవ్వమంటే టాటా గొడుగు చూపించారు టాటా గొడుగుళ్ళు ఇది నేను తాటా గొడుగుతో వెళ్ళను ఎరా ఎదుగురా తాటా గొడుగు బాగా ఉంటుంది వర్షం పడకుండా తక్కట రక్షణ ఇస్తుంది ఎందుకు వెళ్ళా అంటే ఎన్నోనో మా ఫ్రెండ్స్ అమ్ముతారు నేను తాటా గొడుగు మా నాన్నగారేమో ఈ మడత గొడుగు ఇలా మునుచుకునే గొడుగు ఇవ్వమంటే నాకు అదేమో దాచిపెట్టారు నాకు తాటా అంటే ఇప్పుడు మురుచుకుడి గొడుగు ఎక్కడి నుంచి తీసుకుంటావు లేదురా ఇప్పుడు నీకేమో నామోషయ్యా తాటా గొడుగు మా నాన్నగారు నా తాటా గొడుగు రామోషియ్యట్రామరి సుబ్రహాసి గారు తాటా గొడుగు వేసుకెళ్తాను అని కోప్పడితే అప్పుడు తాటేసు మోక్ష సో ఈ విధంగా ఇవన్నీ తీసేస్తే వాట్ ఆర్ యూ ఆర్ న్యూ సంథింగ్ నో ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నథింగ్ ఐఎమ్ ఏ జీరో సున్నా ఏమీ లేదు నాన్ ఎంటిటీ దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ ఎంటీనెస్ అంటారు లోపలంతా ఖాళీ ఏమీ లేదు శూన్యం అహంకారము దానికి దానికంటూ స్వతహగా ఏ సామర్థ్యం లేదు శూన్యం అది ఏమీ లేదు ఇవన్నీ పెట్టుకుని ఈ శని ఇల్లు పెద్ద ఇల్లు అయితే త్రీ మేము పెద్ద ఇల్లు అనుకోండి పెద్ద పోస్టికో త్రీ బెడ్రూమ్ హౌస్ మీరేం దొల్లుతారా మూడు బెడ్రూమ్స్ లో దొల్లుతారా ఒకే బెడ్రూమ్ లో కదా పడుకునేది అది ఆ ఎంటీనెస్ ని ఫిలప్ చేస్తుంది గుడ్ డ్రెస్ వేసుకుంటే లోపల ఒక్క పోస్ట్ ఒక్క పోస్ట్ ఉంటుంది అది అనుకూలంగా ఉండదు తై తప్పుకుంటాడు బాగుండదు అది ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన అలాగే ఉంటాడు ఎందుకంటే ఆ సైకలాజికల్ ఎంటీనెస్ ని అది ఫిల్ అప్ చేస్తుంది ఈ రకంగా మీరు అహంకారం చుట్టూ ఉన్న వాల్యూస్ అన్ని తీసి ఒక తీసవతలు పారేసి ఎంటీగా నేకెడ్ ఈగో యు జస్ట్ రిమైన్ ఈగో ఎంటీఈో అండ్ అండర్స్టాండ్ ఈ ఈగో తన ఎంటీనెస్ ని తన యొక్క శూన్యత్వాన్ని కవర్ చేసుకోవటం కోసం ఈ సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ బిల్డప్ చేసుకుంది ఇదంతా కూడా ఈగో చేస్తున్న నాటకం అని తెలుసుకో ఆగోను పరిశీలించు ఆ ఈగో వల్లనే ఆ ఈగో ఎప్పుడైతే తన ఎంటీనెస్ ని కవర్ చేసుకోవటం కోసం సెన్స్ బేస్డ్ వాల్యూస్ ని వాడుకుంటోందో అది తన ఎంటీనెస్ ని ఫుడ్ ద్వారా కవర్ చేస్తుంది డ్రెస్ ద్వారా కవర్ చేస్తుంది వాహనం ద్వారా కవర్ చేస్తుంది వాహనం ఉంటుంది వాహనానికి కలర్ ఏమిటి కలర్ దేనికి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 ఆ స్టేటస్ ఎప్పుడైతే ఎక్వైర్ చేస్తుందో దాన్ని వ్యంజనము అని అది అత్యంత సూక్ష్మంగా ఈగో లెవెల్ కు వెళ్ళిపోయి అదేమో ఇప్పుడు టాల్ కంపౌండర్ మీరు రాసుకున్నారనుకోండి ఎందుకోసం రాసుకున్నారు ఆరోగ్యం కోసం రాసుకున్నారా లేకపోతే చిట్టమట్లాడకుండా ఉండడం కోసం రాసుకున్నారా లేకపోతే పరిమళంగా ఫ్రెష్ గా ఉంటుందని రాసుకున్నారా లేకపోతే వీ హ్యావ్ టు ప్రజెంట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ టు ది వరల్డ్ అని అందుకోసం రాసుకున్నారా ఎందుకోసం రాసుకున్నారు అంటే మీరు ఈ టాల్కం పౌడర్ రాసుకుంటే హెమాలింగ్ రాసుకున్న టాల్కంపౌండర్ మీరు రాసుకుంటే మీరు అంత గొప్పగా ఉంటారు అడ్వర్టైజ్ చేస్తారు ఏమిటి వాటి వాట్ ఈస్ దట్ అడ్వర్టైజ్మెంట్ హీఈస్ అప్పీలింగ్ టు దీగో హీఈ్ నాట్ అప్పీలింగ్ టు ది స్కిన్ అంచేతనే ఈ కమర్షియల్ పీపుల్ ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారంటే దే డోంట్ సెల్ ఐ ప్రోడక్ట్ దే సెల్ ఐన్ ఐడియా వాళ్ళు ప్రోడక్ట్ని అమ్మరు ఐడియా అమ్ముతారు సోప్ ఉంది వాట్ ఈజ్ సోప్ సోప్ చుట్టూ ఇంత హైప్ ఎందుకు వచ్చింది వాటి లక్స్ వాలిక్స్ కెమికల్ వచ్చేసి చూ చుట్టూ క్లీన్ ది బాడీ ఈ డర్ట్ని క్లీన్ చేసేందుకు అవసరం సోప్ ఎందుకంటే ఆయిల్ ఉంటుంది బాడీ మీద ఆయిల్ కి నీళ్లు పోస్తే పోదు ఆ ఆయిల్ అంటుకుని కణాలు ఉంటాయి ధూళి కణాలు ఉంటాయి దాంతో అవి పోవు మీరు నీళ్లు పోస్తే పోవు సోప్ పెడితే ఈ ఆయిల్ సోప్లో నిజాల్వ్ అవుతుంది అప్పుడు ఆ సోప్ లో ఆయిల్ పోతుంది ఆయిల్ పోతే ధూళి కణాలు పోతాయి అప్పుడు మీరు వాటర్ పోసుకొస్తే క్లీన్ అవుతుంది అందుకోసం సోప్ ఈ ప్యూర్ ప్రా ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్ సోప్కి యూ యూ యాడ్ సమ్ పెర్ఫ్యూమ్ ఎందుకు పెర్ఫ్యూమ్ ఎందుకు వాంటు క్లీన్ యువర్ బాడీ అది వాంటు ఆ స్మెల్ చూసుకో బాత్రూంలో ఏం చేస్తారు స్మెల్ ఎందుకు అక్కడ అక్కడ స్మెల్ సందర్భం ఏమిటి అంటే సెన్సేట్ వాల్యూ ఓకే మళ్ళీ ఆ సోప్లో ఆ హీరోయిన్లో వాడిన సోప్ ఎందుకు వాడాలి వై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 ఒకసారి అందరినీ కూర్చోబెట్టే ఆ స్టేజ్ గొప్ప కూడిపోయింది ఇక్కడే మన రాణి గంజి దగ్గరే అయింది ఆ స్టేజ్ పడిపోయింది కింద ఎందుకంటే ప్రతివాడు స్టేజ్ మీద కూర్చోవాలంటాడు చివర నాయకుడు ప్రతి వాడు చేసిన మీద స్టేజ్ కూడా అందరూ స్టేజ్ మీద ఉండవు ఆడియన్స్ లో కూర్చోవచ్చు కదా అది అహంకారం ఆ స్టేజ్ గడదలాడుతూ ఉంటుంది దాని మీద వెళ్లి వీళ్ళు అక్కడ కూర్చో కూర్చుని అలాగే పొటోలో పడితే అహంకారం సో ఈ విధంగా ఆల్ సెన్సేట్ వాల్యూస్ సెన్స్ బేస్డ్ వాల్యూస్ అన్ని కూడా ఈగోని పెంచి పోషించటానికి పెడతాము అది రాగము దాని పోయి పద్ధతి ఏమిటంటే యు స్ట్రిప్ యువర్ శి అంటే ఫిజికల్ గా ఏమీ స్ట్రిప్ చేయనక్కర్లేదు వాట్ యామ్ ఐ నేనేమిటి అదే శంకరులు చెప్తున్నాను అందాము సహ అపి రంజన రూప సూక్ష్మ అశయతే పరం పరమాధతత్వం బ్రహ్మ దృష్టి ఉపలభ్య అహమేవతత్ వర్తమానస్ నివర్త అది పోతుంది ఆ రాగం పోతుంది అత్యంత సూక్ష్మంగా ఉన్న రాగం పోతుంది ఎప్పుడు పోతుందంటే అస్సే వీడు యతనశీలుడై ఉండాలి అంటే వీడు అభ్యాసం చేసే సాధకుడై ఉండాలి వివేకాన్ని బాగా చేయాలి ఫిజికల్ అభ్యాసం ఏం కాదు వివేకాభ్యాసం చేసే సాధకుడు वीडेड़ू परमार्थतत्व ब्रह्म दृष्ट उपलभ्या वीड़ वाटा मई अंटेगो ने